వైష్ణవులుగాని వారలెవ్వరు లేరు విష్ణు ప్రభావమీ విశ్వమంతయుగాన వైష్ణవులుగాని వారలెవ్వరు లేరు విష్ణు ప్రభావమీ విశ్వమంతయుగాన అంతయు విష్ణుమయం బట మరి దేవతాంతరములు గలవన నేల భ్రాంతి పొంది ఈ భావము భావించినంతనే పుణ్యులవుట తపదుగాన ఎవ్వరి గొలిచిననేమి కొరత మరి ఎవ్వరి దలచిననేమి అవ్వలివ్వల శ్రీహరి రూపుగాని వారెవ్వరు లేరని ఇరుగదోచినజాలు అతిచంచలంబైన ఆతుమగలిగించుకతమున బహుచిత్తగతులై ఇతరుల గొలుచినయడయక అనాధపతి ఇరు వెంకటపతి చే